చార్యమ్యమా అస్మాచార్యపే గురు పరపరా నాంతోస్తి మదీయానా విభూతీనా పరంతప తూశక్ర ప్రోక్ విభూతేర్విస్త మయా దేశత అంటే శంకరులు దానికి ఏకదేశేనా అంటే ఒక చిన్న పార్ట్ విభూతులకి అంతము లేదు పరమేశ్వరుని యొక్క విభూతులు అనంతములు అంటే కాలమునందు హద్దు లేనివి అసీమలు అంటే దేశమునందు హద్దులే హద్దు లేనివి అగాధములు అంటే వాటి డెప్త్ ఇంకా అని చెప్పుటకు వీలు లేనివి అటువంటి విభూతులు ఈశ్వరుని విభూతులు వాటిని అన్నిటినీ చెప్పడం ఈశ్వరుడికి కూడా సంభవం కాదు ఈశ్వరుడే చెప్పలేడు అన్నిటినీ స్వయంగా కాబట్టి ఏకదేశేనా భాష్యం నేతీ నాంతో మమ దివ్యాం విభూతీనా విస్తారాణం పరంతపా నేను అంతటా వ్యాపించి ఉన్నాడు ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క విభూతులు అక్కడక్కడ కనపడతాయి మనకు ఆ విభూతి అంటే మహిమ యొక్క విస్తారమే మహిమ అనే పదానికి అర్థం మారిపోయింది ఆధునిక కాలంలో మామూలుగా పాశ్చాత్య విషయాల్లో మైండ్ ఫ్రీక్ అనే పేరుతోటి క్రిస్ ఏవో కొంతమంది ఉన్నారు మైండ్ అంటారు వాళ్ళు లాస్ వేగస్లో వాళ్ళ డయస్ మీద చుట్టూ ఆడియన్స్ ఉంటారు ఆడియన్స్కి టికెట్ కొనుక్కుని వస్తారు ఆడియన్స్ లాస్ వేగస్ కెసోలో ఉంటాయి కదా అక్కడ ఆ స్టేజ్ మీద వాడు ఎవరిగో చేస్తాడో ఎవరిగో మ్యాజిక్ చేస్తాడో అతనికి డబ్బులు ఇస్తారు ఆ కెసినో డబ్బులు ఇస్తారు అది అది ప్రొఫెషన్ మ్యాజిక్ మ్యూజిషియన్ ఇండియాలో ఉంటే బాబా అయిపోవచ్చు ఏదో బాబా అయిపోవచ్చు అవి కావు మహిమలు అంటాయి ఇలా లేనిది సృష్టించడం ఇక్కడ ఉన్నదో అక్కడికి పట్టుకెళ్ళడం ఇవి కావు మహిమలు మహిమంటే సూర్యుడు ఒక మహిమ ఆ కరెక్ట్గా టైంకు ఉదయిస్తూ ఉంటాడు కోకిల ఆ వసంత ఋతువు రాగానే కొమ్మ కొమ్మకి కంఠం దానమాధుర్యం వచ్చిందా అన్నట్టుగా అలా పాట పాడేస్తూ ఉంటాయి ఈ చెట్ల మీద పాడేస్తూ ఉంటాయి కోకిలలు వసంత ఋతువు రాగానే ఏదో చైత్రమాసం వచ్చిందని మీరు క్యాలెండర్లో లెక్క ఎక్కర్లా కోకిల కూట వినపడితే నేను అడుగుతాను ఎవర్రా ఇది చైత్రమాసం ఆవును అది మహిమ చంద్రుడు మహిమ నక్షత్రములు మహిమ చిన్నపిల్లవాడు మహిమ గులాబీ పువ్వు మహిమ ఇవి విభూతులు అంటాయి ఫోటో నుంచి విభూతి రావడం ఫోటో నుంచి భస్మం రావడం మహిమ కాదు వీడు పెట్టుకుంటాడు అక్కడ అది ట్విక్ అది మహిమ కాదు కాబట్టి ఈశ్వరుని యొక్క విభూతులు చాలా విస్తారంగా ఉంటాయి వాటికి ఇయత్త ఇంత వ్యవస్థ ఏమీ లేదు నహీ ఈశ్వరస్య సర్వాత్మన దివ్యాం విభూనాం శక్త్యాక్తుం జ్ఞాతుం వాశ్వరుని యొక్క విభూతులు దివ్యములు అంటే చైతన్యముతో నిండి ఉంటాయి విభూతులు లేదా దివ్య శబ్దానికి కళ్యాణీనాం అని ఒక టీకాకారులు చెప్పారు అంటే కళ్యాణమును కలిగిస్తాయి ఆ విభూతులను స్మరించినట్లయితే కళ్యాణము కలుగుతుంది శుభం కలుగుతుంది విభూతిని స్మరించకుండా స్మరించలేదనుకోండి మీరు ఏం స్మరిస్తారు నామరూపాలను స్మరిస్తారు నా ఇది గులాబీ పువ్వు మరి నామరూపాలను స్మరించితే దానికి మీరు అటాచ్మెంట్ వచ్చేస్తుంది దానికి అటాచ్ అవుతారు ఆ విధంగా బంధింపబడతారు అదే గులాబీ పువ్వును చూసి ఇది ఈశ్వరుని విభూతి అనే కారణంగా ఈశ్వరుడు కనుక స్మృతికి వచ్చినట్లయితే ఈశ్వరుని చింతన చేయగలిగినట్లయితే గులాబీ పువ్వుని చూసిన వెంటనే అది బంధహేతువు కాదు పైగా అది సంసారం నుండి మనల్ని బంధ విముక్తుల్ని కూడా చేసుకుంది కాబట్టి వడ్లగిందలో బియ్యపు బింద అక్కడ అదే నామరూపాత్మకంగా చింతన చేస్తే బంద్ చేస్తుంది అదే నామరూపాలకు అధిష్టానమైన తత్వాన్ని చింతన చేస్తూ దాని ఈశ్వర విభూతిని దర్శిస్తే బంద్ చేస్తుంది అది సారి వందే అంటే అక్కడే అదే వస్తున్నాము సర్వము అదే విధంగా ఉంటుంది నిజానికి మైక్ అన్నది ఒకళ్ళు అక్కడ దట్ ఈస్ హౌ డెడ్ విద్యార్థి కూర్చుని ఇక్కడైతే అది గదిలో పెట్టారు కాబట్టి కన్వీనియంట్ కాదు కానీ ఈ టేబుల్ మీద పెట్టుకుంటే అక్కడ కూర్చుని తగ్గ పాటలు ఉంటా మధ్య మధ్యలో ఎడ్జిస్తు అది ఎందుకంటే ఆ ఫైన్ షూనింగ్ అన్నది టెక్స్టైల్ మంచిది కాబట్టి ఈ విభూతుల యొక్క పరిమితి ఇంత ఈయత్త అంటే ఇంతే ఉన్నాయి అని చెప్పడానికి ఎవరికీ శత్యం కాదు అవన్నీ నాకు తెలిసిపోయాయి అని కూడా ఎవరూ చెప్పడానికి వీలు లేదు విభూతులు సహస పురుష ఎన్నారా అయిపో ఈశ్వరు క్రితం ఇయ్య తలకాయలు ఉన్నాయి అని సినిమాలో అలాగే ఇలా ఇచ్చిన తలకాయలు ఉంటాయి విశ్వరూపం సినిమా అలా కాదు అలా తలకాయ అసలు తలకాయ ఉంటుందండి ఎవరు చెప్పారండి ఎక్కడి నుంచి పట్టుకు వచ్చాడండి సమాచారం తలకాయ తలకాయ ఉంటుంది అలాగా ఓ మేక తలకాయ ఓ గొర్రె తలకాయ ఓ ఆవు తలకాయ ఓ బర్రి తలకాయ అలా ఉంటుందా ఈశ్వరుడు ఏం పిచ్చాయ ఉన్నాడు అలా ఉండదు దాని అభిప్రాయం ఏమిటంటే సహస్రశీరుష పురుష పురుష అంటే పరమాత్మ పరమాత్మ వెయ్యి తలలగలవాడు అని కాదు సహస్రశబ్దానికి అనంతము నర్థం శతము సహస్రము ఈ రెండు పదాలకి ఆయా సందర్భాలలో అనంత శత అనంతం భవతి అని ఆశీర్వచనం ఉంది శతం అంటే అనంతము అనర్థం నీకు శతాయుష్టం అంటే అనంతయుష్టం కాదు వందేళ్ళనర్థం ఈశ్వరుడు శతరుద్రులు శతరుద్రీజంజుహోతి ఇక్కడ శతరుద్రులు అంటే అనంతరుద్రులు అనర్థం అలాగే సహస్రశీరుషా వెయ్యి తలలు గల పరమాత్మ అనంతమైన తలలు గల పరమాత్మ ఎందుకంటే వెయ్యి తలలని మీరు చెప్పారనుకోండి అప్పుడు కళ్ళు కనీసం రెండు ఉండాలి పక్కనే సహస్ర క్షహ అంటున్నాడు కనుక వెయ్యి ఎందుకంటే ఒక తలలుంటే రెండు కళ్ళు ఉండాలి సహస్రపాత రెండు వేల కాళ్ళు ఉండాలి కాబట్టి ఇది వెయ్యి సంఖ్య కాదు అనంతము అంటే అనంతమైన తలలు ఉన్నాయి అంటే ఇలాగ వరుస పెట్టి ఉన్నాయని కాదు అత్తపో చేసిన తలలు అట్ లైక్ దాట్ మొత్తం ఈ సృష్టిలో ఎన్ని తలలుంటే ఆ తలలన్నీ ఈశ్వరుని కలలే చూపు ఎన్ని కళ్ళు ఉంటే అవన్నీ ఈశ్వరుని కళ్ళే ఆ కళ్ళు చూపు ఎంత ఇప్పుడు కొన్ని కొన్ని క్రిమి కీటకాలకి హండ్రెడ్ అండ్ ఎయిటీ డిగ్రీస్ చూపు ఉంటుంది ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకోండి థర్టీ డిగ్రీస్ ఇటు థర్టీ డిగ్రీస్ ఇటే వాడు చూడగలుగుతాడు ఇలా కూర్చుంటే ఇక్కడ థర్టీ డిగ్రీస్ దాకా నాకు ఏదో కనపడుతుంది ఆ తర్వాత ఇంకా కనపడదు అలా అలా చూస్తే కనపడుతుంది లేదా కనపడదు థర్టీ డిగ్రీస్ ఇలా చూశాడు అనుకోండి ఇలా వంకరగా ఇటువైపు ఉన్నవి కనపడదు థర్టీ ప్లస్ థర్టీ డిగ్రీస్ వీడు రేంజ్ కొన్ని కీటకములు ఏగలు మొదలైనవి వాటికి హండ్రెడ్ అండ్ ఎయిటీ డిగ్రీస్ ఉంటుంది దానికి కేటర్ పల్లర్స్కి అంటే అవి ఇటు ఇక్కడ నైంటీ డిగ్రీస్ దాకా ఇలా ఎదుర్కొండే తలకాయ చెప్పక్కర్ లేకుండా ఇలా ఉండి ఇక్కడ దాకా చూసిస్తుంది ఇక్కడ దాకా చూసిస్తుంది రేంజ్ హండ్రెడ్ డిగ్రీస్ రేంజ్ నేత్రము విభూతి ఆ విభూతి ఈశ్వరుని విభూతి ఎన్ని నేత్రములు ఉంటాయి అన్ని ఈశ్వరుని నేత్రములే ఎన్ని పాదములు ఉంటే అవన్నీ ఈశ్వరుని పాదములే ఇవాళ ఒలింపిక్స్లో ఒక జమైకన్ స్ప్రింటర్ పొరుగు పరిగెత్తి వాడు హండ్రెడ్ మీటర్స్ అతనే నని చేసాడు టూ హండ్రెడ్ మీటర్స్లో అతనే నిగ్గేశాడు జమైకా అని ఒకసరంత మన ఆంధ్రప్రదేశ్ వన్ థర్డ్ వన్ ఫోర్త్తో ఉంటుంది ఎదురేం కాదు జమైకా ఎప్పుడూ వెళ్ళదు క్రికెట్ సో అతను కాళ్లలో ఈశ్వరుడు విభూతుంది That means the name is the fastest human being on the earth. That means the world is still in the world. The world is still in the history of the world, in recorded history. History is still in the history of the world. In recorded history, the world is still in the world. There are a hundred meters or two hundred meters. ఆ కాళ్ళలో ఏదో ఒక విభూతి ఉన్నది నిజానికి మనుషులు కాళ్ళన్నీ ఈశ్వరుని కాళ్ళే సహస్రపాత సభూమి విశ్వతో వృత్వా ఆయన ఈ భూమండలాన్ని అంతని కూడా పూర్తిగా వ్యాపించేస్తున్నాడు అయితే అయిపోయినట్టేనా భూమండలాన్ని పూర్తిగా వ్యాపించేస్తే ఆయన వ్యాప్తి ప్రివేసివ్నెస్ అది పూర్తయిందా అంటే అత్యతిష్ట వ్యాపించి ఇంకా పైకి చూస్తున్నాడు పది అంగుళాల పైకి ఉన్నాడు దశ అంగుళం అతి అతిష్ట ఇంకా పైన ఉన్నాడు అంటే అర్థం పదంగుళాలంటే అక్కడ అంగుళములో కొలత వివక్షితం కాదు అది కాదు అభిప్రాయం సమస్తము వ్యాపించిన తర్వాత కూడా ఇంకా ఈశ్వరుని యొక్క విభూతి తరిగిపోలేదు అన్నట్టు పురుష ఏ సర్వం పురుష ఇదంతా కూడా పరమాత్మే ఇంతకు ముందు గడిచిపోయిందంతా పరమాత్మ మహాత్మా గాంధీ రాముడు కృష్ణుడు వీళ్ళందరూ కూడా ఈశ్వరుని విభూతులే భవిష్యత్తులో రాబోయే విభూతులన్నీ కూడా ఈశ్వరుని విభూతులే యద్భూత్య భవ్యం ఇత అమృతత్వ ఈశాన అమృత అమృతత్వ ఈశాన అమృతత్వము అంటే ఇమ్మోర్టాలిటీ వినాశము లేని ఆ జీవతత్వానికి వినాశం లేదు ఆ వినాశి ఆ చైతన్యతత్వమునకు మహాప్రభుడు అపరమేశ్వరుడే మూడు తత్వశేషాన యన్నే నా తిహతి ఏతావా నహిమా ఇది ఇంతటిది అస్సిమాతవాన్ ఆ ఈశ్వరుని యొక్క మహిమ ఇంతటిది అతో జాయాగుషపు పురుష ఆ పరమాత్మ ఇంతే మహిమాన్ని ఇంతటితోటి హద్దు ఏమిటట్లేదు ఇంతకంటే కూడా ఎక్కువ మహిమ దళవాడు అంటే ఈ విధంగా పురుష సూక్తం ఆ ఈశ్వరుని యొక్క విభూతులను వర్ణించినది ఏషతూ ఉద్దేశత ఏకదేశేనా ప్రోక్త విభూతేర్విస్తమయా ఆ పరమేశ్వరుని యొక్క విభూతి యొక్క వ్యాప్తి విస్తర వ్యాప్తి అంటే ఎక్స్పాన్సివ్నెస్ నేను మీకు దేశత అంటే ఏకదేశత ఇటు దేశ ఇతూ దేశ అంటే పై దేశము అని ఒక అర్థం దేశము అంటే పార్ట్ పై పార్ట్స్ అని అర్థం ఇక్కడ పైన కింద పాయింట్ కాదు ఏకదేశ అంటే వన్ స్మాల్ పార్ట్ అని ఆ మొత్తం విభూతులలో ఒక చిన్న అంశము మాత్రమే నీకు నేను చెప్పిన విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమే వాం మమ తేజోంషసంభవం యత్ అంటే ఏ విభూతిమత్ సత్వం సత్వం అంటే ప్రాణి కావచ్చు పదార్థం కావచ్చు ఏదైనా సరే సజీవ పదార్థ సజీవ వస్తు ప్రాణం గల వస్తువు లేదా ప్రాణము లేని వస్తువు ఏది ఏదైతే సజీవ వ్యక్తి లేదా నిర్జ నిర్జీవ వ్యక్తి ఏమి కాదు సజీవ వస్తువు నిర్జీవ వస్తువు ఏదైనా వ్యక్తి ఎవరైనా ఘటన ఘటన సూర్యుదయించడం అస్తమించడం అలాంటి ఘటనలు ఎవవుతూ ఉంటాయి మైక్రోస్కోపిక్ ఘటనలు ఎవవుతూ ఉంటాయి ఇప్పుడు తొమ్మిది గ్రహాలు సూర్యుడి గిరగిరగిరా తిరుగుతూ ఉంటాయి డిఫరెంట్ స్పీడ్స్లో తిరుగుతున్నప్పుడు ఈ గ్రహము ఆ గ్రహము లైన్లోకి రావడము రెండు గ్రహాలు ఒకప్పుడు సేమ్ లైన్లోకి వస్తాయి అలైన్మెంట్ ఒకప్పుడు మూడు అలైన్మెంట్లోకి వస్తాయి మూడు ఒకే లైన్లోకి వస్తాయి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ఫైవ్ అలైన్మెంట్కి వస్తాయి పంచగ్రహ నవగ్రహ ఆల్ ది నైన్ అలైన్మెంట్కి వస్తాయి మీరు క్యాలకులేషన్ చేయచ్చు పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చూసుకుని వాటి వెలాసిటీలు అన్ని పెట్టి దానికి ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఒకటి డైరైవ్ చేసి దాన్ని క్యాల్కులేట్ చేస్తే ఇంతకాలానికి మూడు అలైన్మెంట్లోకి వస్తాయి ఐదు అలైన్మెంట్లోకి వస్తాయి అలాగేవో వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఘటనలు అవుతూ ఉంటాయి వాటిని చూసి బహంగా అనిపడిపోకూడదు మనకేదో అపకారం చేయడానికి అక్కడ అలా అయిపోతుంది అని అనుకోకూడదు ప్రతిదానికి ఈశ్వరుడు చేసే ఘటనలకి భయపడితే అది కాదు ఎదేవో భవతి అదేవో మంగళాయ మీరు నేను చేస్తే దానివల్ల కొంతమందికి అపకారం ఉండొచ్చు ఈశ్వరుడి చేస్తే అపకారం ఉంటుందండి ఇప్పుడు వర్షం పడింది ఘటన అది ఒక విభూతి సో ఒకప్పుడు ఎండలు బాగా కాస్తాయి అదొక విభూతి పరిస్థితులు ఏ ఏ పరిస్థితులు శిశువు జన్మిస్తాడు అదొక విభూతి ఒక పెద్ద వయస్సు దేహత్యాగం చేస్తాడు అది విభూతే ఈశ్వరుల్లో కలిసిపోతాడు దేహం శిథిలం అయిపోయిన ఇంకా దాన్ని పట్టుకు వెళ్ళాడుతూ కూర్చోవడం ఈశ్వరంలో కలిసిపోవడమే ఒక శోఫ అదొక విభూతి సర్వము విభూతిగానే యడ్జ్ ఏదే గుణము ఏదైనా ఒక గుణము మంచి గుణము కనుక మనం చూస్తే అది విభూతే భావము ఏదైనా భావము మీకు హృదయంలో దయ కలిగిందనుకోండి అది విభూతి ఎప్పుడు నాది నేను నాది అనే రక్షణలో మనిషి జీవిస్తూ నాది కాదు అంటాడు విభూచే నమమ్మా అన్నాడంటే ఇప్పుడు మమా మమా అంటూ ఉంటాడు ఎప్పుడు మమానే దేవాలయంలోకి వెళ్తూనే ఆ మమా అనుకో అని ఆయన చెప్తాడు వీడి వెంటనే మమా అనేసుకుంటాడు సో మమా అనుకోకూడదు అండి మమేతి ద్వక్షరం మృత్యు నమమేటి అమృతం అంటే మహాభారతంలో శాంతిపురంలో శ్లోకం ఉంటుంది రెండు అక్షరాల మృత్యువు మామ ఎందుకని సర్వహరచాహం మృత్యు సర్వహరశ్యాహం సర్వమును హరించి వేసే మృత్యువునే కాబట్టి నాది అన్నాడంటే అక్కడే మృత్యువు నిహితమై ఉన్నది నాది కాదు నాది కాదు అన్నాడంటే వీడు అమృతత్వాన్ని పొందుతాడు కాబట్టి నమమా అనేటువంటి భావన ఇవ్వాలి అనే భావన దయ స్వకరుణ ఇలాగంటి భావములన్నీ కూడా విభూతులే క్రియ కొంతమంది గొప్ప గొప్ప క్రియలను ఆచరిస్తారు గొప్ప గొప్ప క్రియలు అవన్నీ కూడా విభూతులే ప్రజాహితమును కోరి ఎవేవో క్రియలను ఆచరిస్తూ ఉంటారు సక్రమంగా చేసినట్లయితే నిష్కామంగా చేసినట్లయితే అవన్నీ కూడా విభూతులే కొంతమంది ప్రజాక్షేమం కోసం ఎవేవో సమాజ కార్యాలను చేస్తూ ఉంటారు కాబట్టి యజ్ ఎత్ ఏయ్యది ఇటువంటిది ఏదైనా కూడా మీకు ఎక్కడైనా విభూతి గలది అంటే మహిమ గలది మహిమ అంటే మళ్ళీ నేను మళ్ళీ మళ్ళీ మనం చూస్తున్నాను మన సమాజంలో ఏవో పిచ్చి పిచ్చి మహిమలు అంటారు ఇప్పుడు ఇప్పుడు అగ్నిలో మీరు పెద్ద కుండం ఒకటి తయారు చేసి అగ్నిహోత్రం చిన్న కుండం ఉంటే చాలా అంత పెద్దది అక్కర్లా మీరు ఏదైనా టీవీలు వీడియోల కోసం పెద్దది చేయాలి తప్ప మామూలుగా హోమాలకైతే అంత పెద్దది అక్కర్ల హోమానికి కావాల్సింది ఏంటంటే ఎంతమంది చేస్తారు హోమాలు ఒకరు కూర్చుని చేస్తాడు అయితే ముగ్గురు కూర్చుంటారు లేకపోతే ఐదుగురు కూర్చుంటారు చుట్టూ కూర్చోవడానికి ఏముంది ఒకడు కూర్చొని చేస్తాడు ఏకహాది భూతి దానికి ఒక చిన్న అగ్నిహోత్రం ఉంటుంది చాలు దాంట్లో ఆ చిన్న మంట పండుతుంటే చిన్న మంట పొడక వేసి అవసరమైతే ఇంకో రెండు పుడకలు వేసి మంట పండుతుంటే దానికి ఒక రెండు సుక్కలు నెయ్యి వేస్తూ మంత్రం ముఖ్యం కానీ మంత్రం నేను వచ్చే లోల్లి పెట్టి ముదుగులు అన్నావు ఏవి వాళ్ళు ఎవటో ఏం చెప్తున్నాడో తెలియదు అవి ఏ వలతరు ఏ వల్తరం అంటారు అది ఎలాగ చెవి రిక్కిచ్చి ఈ దేత్రితో అదప్పుడు అప్పుడు గుర్తుపట్టాలి అలాగే చెప్పడం మొంటలాలు ఒక్క మాట కూడా స్పష్టంగా లేకపోవడం నెయ్యి పోషిస్తూ ఉంది అదే హోమం అంటే రికార్డ్ హోమం ఎక్కడైనా చక్కగా హోమం చేస్తే దాని ఏదో ఒక విభూతి సో ఈ విధంగా క్రియ ఏదైనా కూడా సో ఆ విభూతి మాత్రం అది ఆ విభూతి అంటే మహిమ మహిమ అంటే ఇది నేనేదో చెప్పపోయి ఛార్ట్ వస్తుంది బ్రేక్ అయింది మళ్ళీ వచ్చింది సో పెద్ద కుండం పెట్టేసి దాని నిండా చెక్కపేళ్ళు వేసేసి ఉడ్డు తీసుకొచ్చేసి దాన్ని ఒక పెద్ద ఉడ్డు పెట్టేటం అది వేసేయటం పెద్ద నెయ్యి పోసిస్తూ ఉండడం మంట పంటేస్తూ ఉంటాం వచ్చేసిన తర్వాత దాంట్లో హోమాలు చేసేయటం నెయ్యి పెద్ద జ్వాలలు వస్తాయి ఆ జ్వాలని వీడియో తీసేస్తూ ఉండడం ఫోటో తీసేస్తూ ఉండడం ఏమండి ఆ జ్వాల ఫోటో ఆ జ్వాల ఫోటోలో పెన్సిల్ పెట్టి ఇలా ఇలాగా ఒక అవుట్లైన్ దీయడం ఈసీ మా గురువు గారు ఇక్కడ జ్వాలలో కనపడ్డారు మీ గురువు గారు జ్వాలలో కనపడ్డారు ఏంటండి మీకు పిచ్చా నాకు పిచ్చా లేకపోతే మన ఇద్దరం కలిసి ఎర్రగడ్డ పోవాలా ఏమండి ఇది అంటారు మీ జ్వాలలో కనపడ్డారా నాకు ముత్తికాయలు వేస్తే కానీ అసలు మనిషి దారికి రాడు లేకపోతే శ్రీరాముడు కనపడారు శ్రీరాముడు జ్వాలలో ఎందుకు కనపడుతుంది నేను పిచ్చే ఉన్నానా ఇలాంటి వేషాలు వేస్తూ ఉండడము అది మహిమంటూ ఉండడం అదికేమీ కాదు మహిమంటే అది కాదు విభూతి అంటే ఇలా ఉండవు విభూతులు ఇలాంటి పిచ్చి పిచ్చి ఫోటోలు తీసుకుని ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడతాయి సో అలా ఉండదు కాబట్టి విభూతి అంటే ఎక్కడైనా సరే ఈశ్వర భావము అంటే వన్ యు సీ ఎ సిచ్యువేషన్ వేర్ సంబడీ ఈజ్ అన్ ఫుల్ కమాండ్ of this situation. He is in command. Then he is a Aishwarya Aishwarya wanted Abubal. Full command, long time. Aishwarya. Then, uh, a shabha, a soundariyam. Where is it? A gulabi, a soundariyam. But in gulabi, and that's why a rangula is a vinyasam. It's a play of colors. ఆ కలర్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి ఆ పెటల్స్ ఎంత పెర్ఫెక్ట్గా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి చూస్తే ఆశ్చర్యం వేసేస్తుంది బంతి పువ్వు చూసారా బంతి పువ్వు అంటారు ముద్దబంతి రేఖబంతి కాదు ముద్దబంతి ముద్దబంతిని మీరు విడదీసి రేఖలు లెక్క పెడితే ఐదు వందల ఉంటాయి అవన్నీ బాగా ఒక చోట మీకు అవన్నీ విడదీసి మళ్ళీ దాన్ని ముద్దబంతి కింద చేయమంటే మీ వల్ల ఉండవు ఆ చెట్టు ఎంత అద్భుతమైన అరేంజ్మెంట్ చేసింది అదొక శోభ అదొక సౌందర్యం సో ఈ ముద్దబంతి పువ్వు యొక్క రేఖలకి ఒక స్టాటిస్టికల్ ఆర్డర్ ఉంటుంది అంటే ఏమిటి ఎన్ని రేఖలు ఉంటాయంటే మల్టిపుల్స్ ఆఫ్ ఫైవ్ తిండే ఉంటాయి రేఖలు సంథింగ్ లైక్ ఓ మై గా అనే ఆశ్చర్యపరుస్తుంది వండర్ తర్వాత శోభ దాన్ని చూడగానే అబ్బా ద రెస్ట్ యువర్ యువర్ సైన్స్ చాలా చెప్పలేదు మీరు ఆ సౌందర్యము అలాంటిది మీకు ఎక్కడ కనపడినా శోభ ఎక్కడ కనపడినా తర్వాత బలవత్త మంచి బలమును కలిగి ఉంది ఊర్జ అంటే బలం శ్రీమతుడు అంటే శోభ గలది ఊర్జితము అంటే బలము కలది పుష్టి గలది ఎవరైనా పిల్లలు పుష్టిగా కనపడ్డారనుకోండి అది ఒక విభూతి ఈశ్వరుని యొక్క విభూతి సో పిల్లలు బక్క చిక్కి కనపడడం ఒక ఎబరేషన్ అది సమాజంలో వచ్చిన ఒక వికృతి పిల్లలు బక్క చిక్కు కనపడడం సాధు సంతులు బాగా పుష్టిగా కనపడడం ఇది వికృతి అని ఒక మహాత్ముడు చెప్పాడు సాధు సంతులు బక్క చిక్కు ఉండాలి పిల్లలు పుష్టిగా ఉండాలి అది విభూతి బక్క చిక్కిన సాధు కనబడ్డాడనుకోండి ఆ బాస్ అట్లీస్ట్ మిగతా వాటి వాడు ఎలా వల్ల కనీసం వాళ్ళు తపస్సులో నెగ్గేశాడు అంటారా లేదంటారా బక్క చిక్కిన పిల్లవాడు కనపడ్డాడంటే అర్థమేంటి ఆ తల్లిదండ్రులు వాడికి సరైన పౌష్టికాహారాన్ని ఇవ్వలేకపోతున్నారనే కదా కాబట్టి మంచి బొద్దుగా ఉండే పిల్లవాడు కాబట్టి లేకపోతే మంచి బలశాలి అయినటువంటి క్రీడాకారుడు ఆటగాడు సో వీళ్ళు ఇదంతా కూడా విభూతే ఇది మీకు ఎక్కడ కనపడ్డా తర్వాత ఒక విశేషత ఒక విశేషం అబ్బా ఏమి బుద్ధిశాలండి వీడు ఏమి తెలివితేటలు అని ఒక విశేషం ఆ విశేషం చూసిన వెంటనే ఆర్లి యంగ్ మ్యాన్ బట్ హీ హ్యాస్ సమ్థింగ్ స్పెషల్ ఇన్ హిమ్ అని నాకు తగులుతూ ఉంటారు ఇటువంటి యంగ్ పీపుల్ ఎందుకు నాకు ఎందుకు తగులుతారంటే నేను ఎప్పుడూ అలా వాచ్ చేస్తూ ఉంటాను ఐఫ్ ఐఎమ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ సమ్ somewhere if it is there in him i want to miss it so at one visheshata idana unnatlaite oh my god you are blessed emondi swami ee nigiri ee vishesham undaya you are really blessed that is a vidhuti alage edena oka vilakshanata ante aa vyakti yando aa lakshanamo tala unique ga untundi ink evvadu lo nu kanabadani oka lakshanam aa vyathulo mi kanapadutundi ఒక విలక్షణత వెరీ యునీక్ టు క్యారెక్టర్ ఒక అసాధారణమైన యోగ్యత ఎవళ్లలోనూ లేని యోగ్యత ఆ వ్యక్తిలో కనపడింది అనుకోండి ఓ ఇది ఒక విభూతి అని ఈ విధంగా ఆ విభూతిని మీరు గుర్తుపట్టాలి తద్ అవగచ్చ అది అది విభూతి అని నీవు తెలుసుకో ఇలాంటిది మీకు ఎక్కడ కనపడినా అని నువ్వు తెలుసుకో అది నా యొక్క తేజస్సు నుండే పుట్టినది ఈశ్వరుని యొక్క తేజస్సు అనంతము అనంతమైన తేజస్సు నుంచి చిన్న విభూతి ఎలా పుడుతుంది ఇప్పుడు బంతి ముద్దబంతి పువ్వు ఉంది ఈశ్వరుని యొక్క అనంతమైన తేజస్సు అక్కర్లేదు అండి ఆ తేజస్సులో ఒక చిన్న అంశ చాలు ఆ అంశ నుండి ఈ ముద్దబంతి పువ్వు పుట్టింది ఆ ఈశ్వరుని యొక్క తేజస్సులో ఒక చిన్న అంశ నుండి ఆ కుహి రావము చేసే కోతుల యొక్క మాధుర్యము పుట్టినది ఆ విధంగా సర్వత్రా కూడా ఆ అంశను మనము గ్రహించగలుగుతాము ఆ విధంగా నువ్వు అర్చన చేసుకో ఎక్కడ ఇటువంటి నేను పెద్దలు ఇష్ట కింద చేదస్థంగా చెప్పాను మీకు ఇంతవరకు ఇది ఇది ఇది అలాంటిది ఎప్పుడు ఎక్కడ కనపడినా నేను ఏం చేయాలంటే ఇది గొప్ప విభూతి అని గుర్తించాలి అది ఈశ్వరుని యొక్క విభూతిగా గుర్తించాలి ఇప్పుడు దీంతో రహస్యం ఏమిటంటే భగవంతుని విభూతిని మీరు గుర్తిస్తే ఆ గుర్తించడం ద్వారా మీరు భగవంతుని చింతనను చేస్తున్నారు మీరు లోకంలో వ్యవహరిస్తున్నారు సంసారంలో తిరుగుతున్నారు నడయాడుతున్నారు సంసారంతో ఇంటరాక్ట్ అవుతున్నారు కానీ మీరు ఈశ్వరుణ్ణి చింతన చేస్తున్నారు సాధారణంగా మనం అనుకుంటాం ఈశ్వరుణ్ణి చింతన చేయాలంటే దేవాలయానికైనా వెళ్ళాలి అడవికి వెళ్ళి ముక్కు మూసుకుని అయినా కూర్చోవాలి అప్పుడు మాత్రమే ఈశ్వరుణ్ణి చింతన చేయగలుగుతాము తీరా చింతన చేద్దామని కూర్చునేప్పటికీ ఇంకా ఎవేవో చింతన అవుతుంది తప్ప ఈశ్వరుని యొక్క చింతన కానే కాదు ఆ ఆటంకాలు వస్తాయి ఇటువంటి సమస్యలతో మనం సతమతమవుతాం ఆ సమస్యలకి చక్కని పరిష్కారం ఏమిటంటే భగవద్ విభూతి చింతనం సరే ఒక శోభ ఒక అందం ఒక బలం ఒక శక్తి ఒక విలక్షణత ఒక విశేషం ఒక యోగ్యత ఒక బలం ఒక శోభ రిపీట్ చేస్తున్నట్టున్నాను మీకు కనపడితే ఇది ఈశ్వరుని విభూతి అని ఆ విధంగా భగవద్ విభూతి చింతనం చేయడం సంసారంలో ఉంటూ కూడా మీరు భగవత్ చింతనమునే చేసినట్టు అవుతుంది మీరు విభూతిని విస్మరించారనుకోండి ఇప్పుడు గులాబీ పువ్వును చూసి ఇది ఈశ్వరుని విభూతి అని దాన్ని దాని దాదాపు దాన్ని వదిలేయాలి అది విభూతి మరిచిపోయి ఈ గులాబీ చాలా బాగుంది నాకు నా పాకెట్కి చాలా అందంగా ఉంటుంది అని దాన్ని కట్ చేసి పాకెట్లో పెట్టుకున్నారనుకోండి మీరు విభూతిని విస్మరించినారు ఈశ్వరుని యొక్క విభూతిని విస్మరించుటయే సంసారచింతనము సంసారంలో ఉంటూ ఈశ్వరుని విభూతిని స్మరించుటయే భగవత్ చింతనము ఇప్పుడు మీరు ఫ్యాన్ కేస్ చూశారనుకోండి ఫ్యాన్ కేస్ చూసినప్పుడు ఉషా ఫ్యాన్ లేకపోతే మరో కంపెనీ ఫ్యాన్ బజాజ్ ఫ్యాన్ ఎక్కడ మూడు ఉన్నాయి నాలుగు ఉన్నాయి చాలా బాగుంది సౌండ్ చేయట్లేదు అని దాని యొక్క గుణగణములకు మీరు ఆకర్షితులు అయిపోతే మీరు సంసారంలో పడిపోయారు కానీ ఫ్యాన్ కేస్ చూసిన ఆహా ఆ ఎలక్ట్రిసిటీ యొక్క మహిమ ఎంతటిదో కదా అలా ఊరికే ఆ కాయిల్ ఉంటుంది ఆ కాయల్లో వైర్ లైల్లో తిట్టి పెడతాడు దాంట్లోకి ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తారు లోపల ఒక చిన్న రాడ్ పెడతాడు మ్యాగ్నటైజ్ చేసిన రాడ్డు అది గిరగిరగి తిరిగి వస్తుంది అలా తిరుగుతుందంటే ఎప్పుడైనా ఆలోచించి ఆలోచించినప్పుడల్లా నాకు గుడ్డూరమే అబ్బా ఏం గుడ్డూరండా ఇలాగ ఒక సిలిండర్ ఉంటుందండి సిలిండర్ చుట్టూ కాయిల్ పెడతాడు వైరు రాగి వైపు చుడుతాడు సిలిండర్ చుట్టూ అలా ఒక స్ట్రాండ్ తర్వాత ఒక స్ట్రాండ్ సాలినాయిడ్ అంటారు అలా రాగి వైపు చుడుతాడు అలాగే చుట్టూ రెండు పైనుంచి ఒక రాగి వైరు నుంచి రాగివేరు రెండు ఎండలు వస్తాయి కదా ఆ రెండు ఎండల్ని ఎలక్ట్రిసిటీ కలుపుతాడు రెండు లీడ్స్ కలుపుతాడు ఆ లోపల ఓ రాడ్ కూర్చోబెడతాడు ఆ రాడ్ మ్యాగ్నటైజ్ అయి ఉంటుంది దీనికి తగలదు అది తగలదు తగిలినా అక్కడ మీకు నాన్ కండక్టింగ్ ఎబనైట్ పెడతాడు అది కండక్టర్ రెండు రెండు తగలవు దేని దాన్ని దాని స్విచ్ ఆన్ చేస్తే ఆ కాయలుగుండా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది అంతే జరుగుతుంది కాయలుగుండా ఎలక్ట్రిసిటీ పాస్ అయితే లోపల ఉండే రాడ్ తగలదు అది హిరగిరగిర తగడం ప్రారంభిస్తుంది అది సార్ వాట్ ఏ వండర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అదే మీరు ఫ్యాన్ ఉషా కంపెనీ బజాయికమై దీని ఖరీదు నాలుగు వందల పది దాని ఖరీదు మూడు వందల యాభై అరవై రూపాయలు సేవ్ చేయొచ్చు ఈ గోలే తప్ప దాని లోప ఉండే ఎలక్ట్రిసిటీ సంగతి ఎప్పుడైనా ఆలోచించారో మీరు అది విభూతి చింతనం అంటే ఉంటుంది కాబట్టి ఆ ఎలక్ట్రిసిటీ అది ఏమిదనుకున్నది ఉంటే దృష్టాంతం ఎలక్ట్రిసిటీ యొక్క విభూతి చూడండి ఎంత అద్భుతమైన విభూతో అది ఫ్యాన్లో పోయి ఎంత పని చేసుకోండి ఎంత అద్భుతంగా చేసుకోండి అలాగే ఆ ఎంత ఎంత అద్భుతమైన శక్తి కలదు ఎలక్ట్రిసిటీ వెరీ ఇంట్రెస్టింగ్ తర్వాత హీటరు స్విచ్ ఆన్ చేస్తారు స్విచ్ దగ్గర వేడెక్కదు సరైనటువంటి సిస్టమ్స్ ఉంటే స్విచ్ దగ్గర చల్లగా ఉంటుంది సరైన సిస్టమ్స్ ఉంటాయి ఎక్కడే కాలిపోతుందంటే అది యూస్లెస్ ఐటమ్ అనమాట ట్యాంకర్ అయితే కాలదనే అడ్వర్టైజ్మెంట్ కూడా వేస్తాం సో ఆ వైర్ అది చల్లగా ఉంటుంది వైరేమి వేడిగా ఉండదు హీటర్ దగ్గరకు వచ్చి ఆ కాయిలు దగ్గర చేపెట్టారంటే చే కాలిపోతుంది షాక్ కొట్టదు కాలు అంటే ఆ ఎలక్ట్రిసిటీ దాంట్లో పాస్ అవుతుంటే ఎంత వేడి జనరేట్ చేసిందో చూడండి సంథింగ్ గొప్ప విభూతి అది ఎలక్ట్రిసిటీ యొక్క మరొక విభూతి ఈ విధంగా ఎలక్ట్రిసిటీ యొక్క విభూతిని మీరు చింతన చేయాలి అదే దృష్టాంతం దృష్టాంతం అదేవిధంగా సర్వమునందు ఎలక్ట్రిసిటీ యొక్క విభూతిని మీరు దర్శించాలి ఇప్పుడు రేడియోలో పాటలు వస్తున్నాయనుకోండి ఏమొస్తాయి పాటలు రేడియోలో సమ్ యూస్లెస్ సాంగ్స్ వస్తాయి రేడియోలో సాహిత్యం కూడా ఏముండదు ఏదైనా పాత పాటల్లో కొంత గొప్ప సాహిత్యం ఉండేది ఇప్పుడు పాటల్లో సాహిత్యం ఏముంది చుక్ చుక్ చుక్ రైలే అని పాడతాడు దాంట్లో సాహిత్యం ఏముంది రైలు చిక్ చుక్ చిక్ వెళుతుంది అది దాంట్లో సాహిత్యం ఏముంది సో దాని తర్వాత ఏదైనా ఇంకొకటి సంథింగ్ వ్యాలిడ్ వాల్యుయేబుల్ చెప్తే సాహిత్యం అవుతుంది తప్ప రైలు చిక్కు చుక్కు వెళ్తుంది నేను జగ్ జగ్గులు వెళ్తున్నాను ఏముంది దాంట్లో సాహిత్యం రిదిం ఉంటుంది తప్ప సాహిత్యం ఉండదు రిదిం డ్రమ్ములు మ్యూజిక్లు ఇది ఏది పెట్టి రిదిమ్గా తప్ప సాహిత్యం ఉండదు అది తెలుగు పాటనే అవ్వచ్చు హిందీనే కావచ్చు లాటిన్ పాట కూడా అవ్వచ్చు జస్ట్ మేక్ ఎన్ డిఫరెన్స్ ఏ భాష అయినా ఒకటే ఎందుకంటే దాంట్లో సాహిత్యం ఉంటే భాషల భేదం తప్ప సాహిత్యమే లేని విధింగ్లో భాషా భేదమే ఉంటుంది సో ఇటువంటి పాటలు వస్తూ రేడియోలో రేడియోలో పాటలు అలా వస్తూ ఆ పాటల మీద మీ మనస్సు పడింది అనుకోండి పడితే సంసార చింతన మీద మిగులుతుంది కానీ రేడియో పాట వినబడుతుంటే పాటదేవుని ఏదో పాట వస్తుంది బట్ దిస్ హెలో ఈ సాంగ్ ఆదిజన్ ఎక్కడవుతోంది రేడియో స్టేషన్లో ఆదిగినేటవుతుంది అక్కడ ఆదిగినేట ఇక్కడికి ఎలా వచ్చింది అబ్బాయి ఈ పాట అక్కడ మొదలుపెట్టిన పాట ఇక్కడికి వచ్చింది ఎలా వచ్చింది ఇది నిజంగా ఈశ్వరుని యొక్క విభూతి దిస్ ఈజ్ సంథింగ్ అని మీరు రేడియోను చూసిన వెంటనే ఈశ్వరుని యొక్క విభూతి సైన్స్ యొక్క విభూతి సైన్స్ అంటే ఈశ్వరుడే సైన్స్ను మనం విరోధించకూడదు ఎప్పుడు సైన్స్ని రేషనల్ థింకింగ్ని విరోధించకూడదు అది మనకి వ్యతిరేకం అనుకోకూడదు భారతీయ తత్వశాస్త్రానికే విరుద్ధం అది కాబట్టి అది ఈశ్వరుని యొక్క విభూతి సైన్స్ అంటే ఆ టెక్నాలజీ సైన్స్ నుంచి కూడుతుంది టెక్నాలజీ టెక్నాలజీలో ఉండే ప్రతి ప్రిన్సిపల్ సైన్స్ నుంచి వస్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీ అంటారు కాబట్టి ఆ రేడియోను చూడగానే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ వాటి యొక్క మహిమ అది దట్ ఈస్ సమ్థింగ్ ఆ మూలాలు ఇప్పటివరకు కూడా సైంటిస్టులు ఆ మూలాలను ఇంకా పరిశోధన చేస్తూనే ఉన్నారు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్ అంటాడు అది వేవా పార్టికలా ఇంకా వాళ్ళకే సిటింగ్ కాలా వాటే వండర్ అని ఆ విభూతి రేడియోని చూసి విభూతిని వీడు భావన చేస్తాడు టీవీని చూసి నాకు ఎప్పటికీ టీవీని చూస్తే విభూతే అక్కడ లండన్లో వాడు ఆట టెన్నిస్ ఆడుతూ ఉంటాడు లండన్లో వాడు టెన్నిస్ ఆడుతుంటే వాడి భార్య ఫస్టులో కూర్చొని అబ్జర్వ్ చేస్తూ అక్కడ టికెట్ కొనుక్కొని మనం మన మన రూమ్ లో కూర్చుని మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఆవిడ గొప్ప ఉంది మనం ఇక్కడ కూర్చుని వాడు వాడు ఎలా ఆడాడు బాగా ఆడాడు బాగా ఆడాడు మనం చూస్తాం ఏమిటి గొప్ప ఆవిడ ఇక్కడ కూర్చొని చూస్తున్నాం అదే రియల్ టైం అక్కడ ఆడుతున్న టైంలోనే మనం చూస్తున్నాం అదే టైంలో హౌ హౌ సంథింగ్ అమేజింగ్ మన వాళ్ళ లైవ్ స్ట్రీమ్ మర్చిపోయినట్టు వాళ్ళు లేకపోతే ఇక్కడ పాఠ అవుతుంటే చక్క ఎంబ్రాయర్ చేసుకోవాలి ఇంట్లో పాఠాలు వినేసి వినేసి నాకు ఫోన్లు చేసి స్వామిజీ పాఠం బాగుందండి లేకపోతే ఇలా చెప్పండి అలా చెప్పండి అని సలహాలు కూడా వస్తూ ఉండే వినేసి పూర్వం ఉత్తరం రాస్తే అది ఎక్కడికైనా వెళ్ళి ఎన్ని రోజులకి వెళ్తే గొప్ప ఇప్పుడు ఉత్తరం రాసి క్లిక్ అనగానే యువర్ మెసేజ్ హ్యాస్బెండ్ అండ్ యూ బిలీవ్